మైత్రేయీ స్వభార్యాం ఎవరండి మైత్రేయ అంటే ఆయన భార్య ఆయన భార్యని మీకు ఎలా తెలుసు మైత్రేయీటి హోవాచ అక్కడ స్వభార్యా అనే భాష్యకారులు గ్యాప్ని ఫిలప్ చేశారు అంటే మొత్తం అంతా చూశారు ఆయన మనం ఇంకా చూడటం తర్వా ఆయన మొత్తం అంతా చదివి వ్యాఖ్యానం రాస్తారు కొంతమంది ఏ ముక్కగా ఆ వ్యాఖ్యానం రాసే ప్రయత్నం చేస్తారు ఆ వ్యాఖ్యానం చెడిపోతుంది అది సరిగ్గా రాదు మొత్తమంతా తెలిసి వ్యాఖ్యానం చేయాలి సమగ్రమైన దృష్టి ఉండి ఆ ఒక్క మంత్రానికి వ్యాఖ్యానం చెప్పాలి వేదమంతా చదువుకున్నవాడు వేదమంత్రాన్ని చెప్పాలి గణానాంతలా చెప్పాలంటే వేదం చదువుకుని ఉన్నవాడు గణానాంతలా ఉండే శోభ ఆ ఒక్క మంత్రాన్నే ముక్కును పెట్టుకొచ్చిన వాడు చెప్తే ఆ శోభ రాదు అటు తప్పు కూడా అవకాశం ఉంటుంది ఎనివే సో ఆ మాట వస్తోంది స్వభార్యా మైత్రేయీ ఆయన భార్యాన్ని మనకు కొంచెం ముందుకు వెళ్తే స్పష్టమైపోతుంది ఆమంత్రితవాన్ ఆమంత్రితవాన్ అంటే సంబోధితవాన్ కాదు దగ్గరికి పిలిచాడు జ్ఞాన సన్యాసము చేసేవి ఉపలక్షణమిదము సంబోధితవాన్ అవి పిలిచాడు సంబోధించాడు ఓ మైత్రేయీ ప్రేమతో సంబోధించాడు ఆమంత్రితవాన్ అంటే అది ఆమంత్రణము మర్యాదగా ప్రేమగా పిలుచుతానర్ అంతేగాని అమర్యాదగా పిలిచేది మాత్రం కాదు కొంతమంది అనుకుంటారు నిరసించడం ఉంది అనుకుంటారు సన్యాసం అంటే భార్యాపుత్రాదులను నిరసించుట అని అనుకుంటారు నిరసించుటేమీ ఉండదు ప్రేమ ఉంటుంది కూడా ప్రేమ పోయి ప్రేమ స్థానంలో కోపం వచ్చి సన్యాసం వచ్చుకున్నాడని అనుకోకరాదు యాజ్ఞవల్ అలాగేమీ కాదు ఎందుకంటే అలా అయితే ఆవిడతోటి రాబోయే సంభాషణ కుదరదు ఆమె ఎందు నిండైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే తరువాతి సంభాషణ అంతా పొసగుతుంది అది యుక్తియుక్తంగా ఉంటుంది కాబట్టి ఆమంత్రితవాన్ చాలా ప్రేమగా ఆమెను సంబోధిస్తున్నాడు ఎవళ్ళు యాజ్ఞవల్క్యులు ఎవళ్ళు యాజ్ఞవల్క్యో నామి నామ అంటే ప్రసిద్ధమైన పేరు నామశబ్దానికి ప్రసిద్ధే అర్థం ఉంది కాబట్టి యాజ్ఞవల్క్యుడనే ఆయన అయన ఎవరని మీరేం చింతజేయనక్కర్లేదు అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఋషి ఆయన అందులో శుక్ల యజుర్వేదానికి మూలపురుషుడు ఆయన ఆ ఋషియే తన భార్యను ప్రేమపూర్వకంగా పిలిచినాడు ఇప్పుడు ఈ ఉద్యాస్యంలో ఉండే రహస్యం ఏమంటే మీరు ధనాన్ని మీరు పట్టుకున్నారనుకోండి అది మిమ్మల్ని బంధిస్తుంది బంధించడం అంటే ఎలా బంధిస్తుందో తెలిసినా బానిసైపోతాడు వీడు ధనానికి ధనాన్ని పట్టుకున్నవాడు ధనానికి బానిసే అయిపోతుంది వేరే ధనాన్ని వీరు విడిచిపెట్టేశారనుకోండి మీకు స్వాతంత్ర్యం లభిస్తుంది ఒక పెద్ద ఫ్రీడమ్ వచ్చేస్తుంది మోక్షము అంటే మన వాళ్ళు అది ఇప్పట్లో ఎక్కడా చుట్టుముట్టు ఎక్కడా లేదు ఎప్పుడో వచ్చేది దాన్ని ముందే వీళ్ళు డిఫైన్ చేసి పెడతారు ఈ వేదాంతం చదివి వాళ్ళలో కూపస్థమండు కానీ దృష్టాంతములు అన్న దగ్గవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ప్రపంచం గురించి కానీ సమాజం గురించి కానీ మానవ జీవితం గురించి కానీ ఏ రకమైన కల్పన ఉండదు నేను నిరసిస్తున్నానని తమరు అనుకోవద్దు ఉన్న సత్యాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారికి ఏమీ తెలియదు వారు కూపస్థమండు వివేకానంద స్వామి చెప్పాడు ఈ ఆయన ఆయన దాన్ని ఇంకా వివరంగా చెప్పాడు కోపంలో ఒక మండూకం ఉన్నది సముద్రం నుంచి ఓ మండూకము మండూకం అంటే కప్ప అది సముద్రం నుంచి అది తరంగ రూపంగా గట్టుకొచ్చి అప్పుడు వర్షం పడితే అలా పాకి పాకే అక్కడ నూయ్యుంటే ఆ నూతిలోకి వెళ్ళింది ఏమిటో చూద్దామని ఈ సముద్రం నుంచి వచ్చింది ఈ మండూకం వస్తే అంతకుముందే కూపంలో ఉన్న మండూకము ఈ సముద్ర అడిగింది ఏమిటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడో కొత్తగా వచ్చేవా అని నేను సముద్రంలో ఉంటాను ఉడికి అసలు ఏమిటో చూద్దామని వచ్చేది అంటే సముద్రమా అది ఉంటుందంటే చాలా విశాలంగా ఉంటుంది ఎటు చూసినా నీరే ఉంటుంది అంటుంది అంటే ఇప్పుడు ఈ కోపస్థమం రూపం ఏమంటుందంటే ఓ గెంతు వేస్తుంది ఆ నూతిలోనే ఇక్కడి నుంచి అక్కడికి ఓ గెంతు వేసి ఇంత వెడల్పు ఉంటుందా సముద్రం అని అడుగుతుంది అడిగితే ఓ సిరిమొహం సముద్రం చాలా విశాలంగా ఉంటుంది నువ్వు వేసిన గెంతు అసలు ఎందుకు పనికిరాని గెంతు చాలా పెద్దదిగా ఉంటుందంటే ఓహో అలాగా అయితే ఆగు అని ఇంకొంచెం కెట్టి బలం తెచ్చుకుని అణువు ఇంకొంచెం పెద్ద గెంతు వేసి ఇంత ఉంటుందా అని అప్పుడు ఈ సముద్రం వండుకని చెప్తుంది మీకు అర్థం కాదు నేను చెప్పినాను అని చెప్పి ఆ రకంగా ఒక ఒక కల్చరల్ రిలిజియస్ ఆర్థడాక్సికల్ కండిషనింగ్లో కూర్చొని వేదాంతం శ్లోకాలని వల్లించి వాడికి ఆ శ్లోకాల మేధాశక్తి ఉంటుంది కనుక ధారణ చేయడం ఉంటుందంటే బుద్ధిలో రిజర్వాయర్ కింద ఉంటుంది తప్ప వాళ్ళకి తత్వం తెలియదు మీకు దీంట్లో రహస్యం ఏమిటంటే మీరు దేనిని పట్టుకుంటారో దానికి బానిసలైపోతారు ధనాన్ని పట్టుకుంటే ధనాన్ని బానిసైపోతారు ఓ ఇల్లు కట్టి ఇది నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అలాగా దాన్ని పట్టు కూర్చుంటే దానికి ఎవరైనా మేపు కొడితే వాడి గుండెల మీద మేపు కొట్టినట్టుగా ఫీల్ అయిపోతూ ఆ గోడలో చిల్లు పడిపోతాయేమో అని ఆ రకంగా పెట్టు కూర్చుంటే వాడు దానికి బానిసైపోతాడు వెరాజ్ యు గివ్ అప్ ఈ ఇల్లు నాది కాదు ఈ వాకవే యు ఆర్ ఫ్రీ అది అవిగ్యాస్యంలో ఉండేటువంటి రహస్యం సో ఇట్స్ నాట్ ఈజీ ఇట్ ఈజ్ ఏ గ్రేట్ రివల్యూషన్ కాబట్టి ఆ సత్యాన్ని తర్వాత మీకు స్వాతంత్ర్యము ఫ్రీడమ్ అన్నది మీకు పట్టుకుంటే దొరకదు పట్టుకుంటున్నంత కాలం ఫ్రీడమ్ ఉండదు మీకు ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందంటే విడిచిపెట్టేసినప్పుడు మాత్రమే ఫ్రీడమ్ వస్తుంది నేను ఏదని చెప్పట్లా ఏదైనా సరే మీరు పట్టుకున్నంతవరకు ఫ్రీడమ్ లేదు విడిచిపెట్టేశారనుకోండి అంత ఫ్రీడమే అది అనుభవిస్తే కానీ తెలియదు ఫ్రీడమ్ ఉన్నది ఊరికే ఇంట్లో కూర్చొని భార్య మీదేమో అజమాయిషీ చేస్తో తన తన యొక్క చెల్లుబాటు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా అథారిటీ చెలాయిస్తూ అప్పుడప్పుడేమో మైత్రేయి అజ్ఞడు అని మంత్రాలు వల్లిస్తో అలాగేం తెలుస్తుంది ఎన్ని తెలియదు అది విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆ స్వాతంత్ర్యం యొక్క మాధుర్యాన్ని మీరు పొందగలుగుతాడు ఇన్ జనరల్ రూల్ ఏమిటంటే మీరు ఎంతవరకు ఇది నాది ఇది నాది అని స్వత్వాన్ని నిలబెట్టుకుంటారో స్వత్వం అంటే నాది అనే భావన అంతవరకు మీరు బంధంలో ఉంటారు ఈమె నా భార్య అన్నంతవరకు బంధమే ఆమె ఒక స్వతంత్రమైన వ్యక్తి నాకెల్లా అయితే జీవితాన్ని గురించి నా గురించి కొన్ని కల్పనలు కొన్ని ఆకాంక్షలు ఉన్నాయో అలాగే ఆ వ్యక్తికి కూడా కల్పనలు ఆకాంక్షలు ఉంటాయి పైకి చెప్పకపోవచ్చు పైకి ఎందుకు చెప్పరంటే చెప్తే మెప్పు లేకపోతే ఏం చెప్తారు మెప్పు ఉంటే చెప్తారు మెప్పు లేకపోతే చెప్పరు నోరు మూసుకుంటారు అంత మాత్రం చెప్పిన వాళ్ళకి ఆకాంక్షలు లేవని మాత్రం కాదు వాళ్ళకి స్వతంత్రమైన ఆకాంక్షలు భావాలు ఉంటాయి ఆ సంగతి వీడికి తెలిసి తెలియాలంటే పెద్ద హృదయం కావాలి విశాలమైన హృదయం ఉన్నవాడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు లేకపోతే ఏమనుకుంటాడు నా భార్య నా చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటాడు కాబట్టి నా భార్య నా చెప్పు చేతుల్లో ఉండాలని వీడు అంటూ ఉన్నంతసేపు వీడికి ఫ్రీడమ్ అంటే ఏమిటో తెలియదు అభిముక్తి అంటే ఏమిటో తెలియదు నా భార్య అనేది ఏమీ లేదు స్వతంత్రమైన వ్యక్తి ఆమె యొక్క ఆకాంక్షలో ఆమెకు గలవు ఆ ఆకాంక్షలను సాకారం చేసుకునేటువంటి అర్హత యోగ్యత కూడా ఆమెకు గలదు షీ ఇస్ ఫ్రీ అని ఎప్పుడైతే వీడు అనుకుంటాడో అప్పుడు వాడు ఫ్రీ అవుతుంట కాబట్టి ఆ ఫ్రీడమ్ అనేది అలా ఉంటుంది కాబట్టి ఆల్ పొజిషన్ ఈస్ బాండేజ్ ఈ ఇల్లు నాది ఈ ఆశ్రమం నాది ఇట్స్ బాండేజ్ బంధం అని నాది అనే మాట లేకుండా మీరు ఎంత కాలమైనా ఆశ్రమంలో మీరు ఉండండి ఏం పర్వాలేదు నడిచి వెళ్ళిపోవాల్సి వస్తే భుజం మీద పండుగ వేసుకుని అలా వెళ్ళిపోగలిగితేనే అది వాడికి ఆ విముక్తి ఉంటుంది నాది అన్నాడే అయిపోయిందంటే పడిపోయాడు బంధువులు ఆల్ పొజిషన్ ఈజ్ బాండేజ్ తర్వాత ఇంకొకటి కామనలు అంటే లేనివి ఇంకా కావాలి అనే అనేవి కామనలు ఉన్నవాటి ఎందు స్వత్వబుద్ధి ఇది నాది ఇది నాది ఇది నాది అని ఉన్నవి లెక్కేసుకుంటూ లేనివి కావాలి అని కోరుకుంటాడు ఇవి రెండు ఉన్నవాటి ఎందు స్వత్వబుద్ధి లేని వాటి ఎందు కామన ఈ రెండు కూడా మానసిక స్థితులు మనస్సులో ఉండే స్థితులవి ఒక మెంటల్ స్టేట్స్ అవి మీరు మనస్సుతో తాదాత్మ్యమైనంత కాలము వాటి రహస్యం మీకు తెలియదు మీరు మనస్సు నుంచి వెనుకకు వెళ్ళి మనస్సుని సాక్షి రూపంగా దర్శిస్తూ మనస్సులో ఒక కొంత ప్రసన్నతను నిర్మాణం చేసుకుని అప్పుడు ఆ మనస్సులో ఉండే కామనలను మీరు పరిశీలించి వాటిని ఇన్వెస్టిగేట్ చేసి అలాగే మనస్సులో ఉండే స్వత్వభావనను ఇన్వెస్టిగేట్ చేసి అంటే ఎలాగా ఉదాహరణకి కొడుకు ఉన్నాడనుకోండి వీడు నా కొడుకు అని ఉంటుంది దాన్ని భావ దాన్ని ఆ భావనని మీరు పరిశీలించాలి వీడు నా కొడుకు అంటే అభిప్రాయం ఏమి దాని అర్థమేమి దాని యొక్క ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఏమి వీడు నా కొడుకు అని నేను అలా పట్టుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి వాడిని వీడు నా కొడుకు అని నా బరువు వాడి మీద మోపకుండా ఉంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని ఆ వీడు నా అనే ఆ భావనని బాగా పరిశీలించి మీరు చేసినట్లయితే అలాగే కామనలా ఏడలో కూడా అటువంటి ఒక కారు కావాలి ఈ కారు మీద ఉండే కామన ఏమిటిది దీనివల్ల ఉపయోగం ఏమిటి వై వై సో అనే ఆ విధంగా మీరు ఎప్పుడైతే మనస్సు ఒక అడుగు వెనుకకు వేసి మనస్సులో ఉదయిస్తూ ఈ సంకల్పములను ముఖ్యంగా కామన స్వత్వము అనే సంకల్పాలను కనుక మీరు పరిశీలించినట్లయితే మీకు ఒక సంగతి అర్థమైపోతుంది ఏమంటే మీ ఆత్మికమైన విముక్తికి స్వాతంత్ర్యానికి ప్రసన్నతకు ఆనందానికి ఈ స్వత్వంతో కానీ ఈ కామనలతో కానీ ఏమీ సంబంధం లేదు అని తెలిసిపోతుంది యూ విల్ నో ఇట్ వన్స్ యూ నో ఇట్ మీకు విడిచిపెట్టేయడం ఈ స్వత్వాన్ని విడిచిపెట్టేయటం ఈ కామనలను విడిచిపెట్టేయటం అది దట్ బికమ్స్ వెరీ అత్యంత సహజమైన చర్య అయిపోతుంది కాబట్టి ఆ విధంగా ఉద్యాస్యం వై ఉద్యాస్యం ఊర్ధ్వం యాస్యం పారివ్రాజ్యాఖ్యం ఆశ్రమాంతరం వై అది వై వా కాదు అంటే వా అనుకుంటే పారివ్రాజ్యం లేకపోతే అంటే మరొకటి అర్థం అవుతుంది అలాగా మరొకటి కాదు నిశ్చయముగా పారిరాజ్యమే వారి మీరు అనుకుంటే మొత్తం అర్థం అంతా మారిపోతుంది అక్కడ అప్పుడు ఇంకొకటి ఏదో వెతికి పట్టుకోవాలి అక్కడ ఇంకొకటి ఏం లేదు సో అది వైపు ఆ వికల్పం అయిపోతుంది అక్కడ వికల్పం తప్పు కాదు ఇంకొకటి ఉంటే వికల్పం ఇప్పుడు కాఫీ పెట్టి టీ పెట్టి మీరు ఇది అయినా తీసుకోండి అదైనా అంటే బాగుంటుంది కానీ కాఫీ ఒక్కటి పెట్టి ఇంకా వికల్పం లేదు అక్కడ సరివే సో వరి అయితే నిశ్చయవుగా నేను అలా ఏం చెప్తున్నానంటే సంస్కృతం విభక్తి జ్ఞానం లేని వాళ్ళు చెప్పే పాఠాల్లో ఇలాంటి తప్పులు కోకూళ్ళలుగా దొల్లిపోతూ ఉంటాయి అందుకోసం ఒకప్పుడు ఆ తప్పులు మనకే వస్తాయనుకోండి మనం కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే మైకి పడిపోతాయి ఉద్యాస్యన్ అంటే ఊర్ధ్వం యాస్యన్ పైకి వెళ్ళిపోతున్నాడు చూడండి పైకి వెళ్ళిపోవడం అంటే ఏమిటో తెలుసినా ఇప్పుడు చూడండి మీరు మనిషి బెంగ పెట్టుకుంటాడు వర్రీ అవుతాడు జైలు గురించి బెంగ పెట్టుకుంటాడు అక్కడ ఉన్నదాన్ని గురించి బెంగ పెట్టుకుంటాడని మీరు అనుకుంటారు ఒక పరిస్థితి ఉన్నది దానికోసం బెంగ పెట్టుకున్నాను పరిస్థితి ఉంటే దాని గురించి బెంగ పెట్టుకుంటే బానే ఉంటుంది పరిస్థితి ఉండడం కాదు వీడు ఊహించుకొని బెంగ పెట్టుకుంటాడు ఇప్పుడు ఉదాహరణకి వీడు ఊహించుకుంటాడు ఏమని నేను ఈ ఇల్లు నాది అని ఊహించుకుంటాడు ఊహించుకుని ఈ ఇల్లు నాది కాకుండా పోతున్నాము అని బెంగపెట్టుకుంటాడు ఏమండి నేను ఈమె నా భార్య అని అదేదో ఊహించుకుంటే సంథింగ్ కల్పన చేసుకుంటాడు కల్పన చేసుకుని నేను కనుక విడిచిపెట్టేస్తే ఏదో అయిపోతుంది నేను బెంగపెట్టుకుంటాడు ఈ ఎల్ఐసి పాలసీ ఎలా వచ్చింది నేను లేకుంటే ఏమైపోతుందో అనే బెంగా నుండి ఎల్ఐసి పాలసీ వచ్చింది ఈ ఎల్ఐసి పాలసీలో మీరు పదివేల రూపాయలు కడితే వాడు మళ్ళీ మీకు పదివేల రూపాయలు తిరిగిస్తాడు పదేళ్ల తర్వాత నేను ఒకసారి ఎల్ఐసి ఏజెంట్స్ అడిగాను ఏమంటే పదివేలు కట్టినట్టు అవుతోంది మీరు పాలసీ తీసుకోమంటున్నారు పదివేలు కట్టినట్టు అవుతుంది ఇంచుమించు మళ్ళీ మీరు ఆ పదివేలే ఇస్తున్నట్టు అవుతుంది కాదండి మనీ బ్యాక్ పాలసీ మనీ బ్యాక్ ఎంత మనీ బ్యాక్ ఇస్తున్నారు మీరు అంతా కలుపుకొకటి మళ్ళీ నేరు కట్టించ సొమ్ములేకిస్తున్నారు కదా మరి దీంట్లో ఏదో గొప్ప పాలసీ అనేది మీరు ఎందుకు అంటున్నారు అడిగాను అంటే అలా కాదండి మీ లైఫ్ను మేము కవర్ చేస్తున్నాం కదా అంటే లైఫ్ని కవర్ చేయడం అంటే ఏమిటండి అని అడిగాను లైఫ్ని కవర్ చేయడం అంటే ఏమిటండి అంటే నాకు మృత్యువు రాకుండా మీరు పరిహరిస్తారు ఏమిటి కవర్ చేయడం అంటే అంటే అలా కాదయా ఆయన కోపం వచ్చింది ఇన్ని ప్రశ్నలు వేసేటికే కోపం వచ్చింది అలా కాదండి మీకేం తెలియకుండా మాట్లాడుతున్నారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడైనా మీరంటే మీరు కాదండి ఎప్పుడైనా హఠాత్తుగా చచ్చిపోతే భార్యాపిల్లలు రోడ్డు మీద పడకుండా కాపాడుతుంది దట్ ఈజ్ కాల్డ్ కవరేజ్ ఆఫ్ లైఫ్ అంటే హౌ దట్ ఈజ్ కాల్డ్ కవరేజ్ ఆఫ్ లైఫ్ ఏ వెరీ పికూల్ ఇయర్ ఎక్స్ప్రెషన్ వీడి లైఫ్ ఇప్పుడు గాలిలో కలిసిపోయింది ఏమి కవర్ కాదే లేదు దానికి కవరేజ్ లైఫ్ కవరేజ్ అని పేరు అంటే భార్యాపిల్లలు ఇప్పుడు దర్ ఆర్ టూ పాయింట్స్ అని వీడు పోయిన వెంటనే భార్యాపిల్లలు రోడ్డు పడతారు నెంబర్ వన్ ఆ లో ఈ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో వాళ్ళు సుఖంగా జీవిస్తారు నెంబర్ టూ ఈ రెండు మీరు ఊహించుకోవాలి ఈ రెండు కల్పనలే ఈ రెండింట్లోనూ వాస్తవం ఉండదు నెంబర్ వన్ వీడు వీడు పోయిన వెంటనే వాళ్ళు ఏం ఏ చోడతా హే దస్ పకడితే హే అని రూల్ వాళ్ళేం రోడ్డును పడ వీడు ముందు రోడ్డును పడతాడని మీరు ఊహించడం వెన్న పెట్టుకోవాలి రోడ్డును పడరు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళకి సరపడవు వాళ్ళకి పెద్ద ఆశ ఉంటుంది వీడు ఇన్సూరెన్స్ డబ్బులు ఇన్సూరెన్స్ వాళ్ళు యాభై వేలు ఇచ్చారంటే మనిషి పోయాడు యాభై వేలు రక్షిస్తాయని అంటారు ఊడ్డే అంటారు అలాగా అయితే వీళ్ళు వదిలిపెట్టేచ్చు కదా వదిలిపెట్టరు అంత కల్పన ఒక కాల్పనిక ప్రపంచాన్ని వీడు ముందు సృష్టిస్తాడు సృష్టించి ఆ కాల్పనిక ప్రపంచం కూలిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు అందుకోసం అలాగా ఆ కల్పనని పట్టుకుని వెళ్లాడుతూ ఉంటాడు తర్వాత నెంబర్ వన్ నెంబర్ టూ నాది అంటాడు నా సంపద నా భార్య నా పిల్లలు ఇదే కదా గోళ ఎంతసేపు అదే కదా గోళ నాది అని అంటున్నంత వరకు వీడు చాలా వీక్ అయిపోతాడు మనుషులు నా సొమ్ము నా ఇల్లు అన్నాడంటే వీక్ అయిపోతాడు ఎందుకంటే వల్లరబుల్ అయిపోతాడు నా భార్య అన్నాడంటే వలనరబుల్ అయిపోతాడు అంటే ఆవిడేదో వీడిని చేసేస్తుందని కాదు మానసికంగా వీడు బలహీన దుర్బలుడు ఆ బంధం అంటే మరి అలా ఉంటుంది అది అనుభవైక వేద్యం కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఆలోచించండి పెద్దలు ఏదో నేను చెప్పింది ఫైనల్ అని కాదు నాది అనే భావన లేకుంటే అంటే స్వార్థమే లేకుంటే వాడి మనస్సు వాడి ఎంత బలవంతుడైపోతాడంటే వాడిని రాజు కూడా ఏమీ చేయలేదు అంత బలం వచ్చేస్తుంది స్వార్థం లేని చోట అంత బలమే స్వార్థం ప్రవేశిస్తే అంత బలహీనతే బలహీనుడైపోతాడు కాబట్టి దెన్ మీరు ఆ దుర్బలత్వం నుంచి ఆ బలహీనత నుంచి నేను బయట బయటపడాలి అనేటువంటి ఒక పెద్ద ఆకాంక్ష పెద్ద ధైర్యము మీకు ఉన్నట్లయితే అప్పుడు మీకు ఆ బంధం నుంచి విముక్తి అవ్వడానికి దారి ఓపెన్ అయిపోతుంది దాన్ని ఈ ఈ నాది అనే స్వార్థం లేకుండా బతకడం కష్టం స్వార్థం ఉండాల్సిందే ఇవన్నీ మనం పట్టుకోవాల్సిందే అని ఎవడైతే అనుకుంటాడో వాడిలో రెండు దోషాలు ఉన్నాయి ఒకటి వాడి మనస్సు బలహీనమైనది రెండు వాడికి జీవిత సత్యము అనుభవానికి రాలేదు కాబట్టి హే హే మైత్రేయ అరే ఉద్యాస్యన్ ఓర్ధ్వం యాస్యన్ కాబట్టి ఈ దోషములను ఈ బెంగలను వీటన్నిటినీ కూడా విడిచిపెట్టగలిగేటువంటి ఒక దృఢ శక్తితోటి ఆయన పైకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు ఊర్ధ్వం యాస్యం ఊర్ధ్వం యాస్యం అంటే పాదింద్రాజ్యాఖ్యం ఆశ్రమాంతరం ఉడికే ఆశ్రమంలో మార్పు వస్తుంది వీడేమో దాల్లో కలిగి స్వర్గానికి వెళ్ళిపోవడం ప్రాణాలు పోవడం ఎక్కడికి పోవడం శుభ్రంగా మళ్ళీ అదే కూరపప్పు వేసుకుని భోజనం చేసుకునే ఉంటాడు ఇటువంటి తిరుగుతూనే ఉంటాడు అలాగే బతుకుతాడు ఇంటి ది వీడు గృహస్థాశ్రమం అయిపోయింది వానప్రస్థంలో పడిపోయాడు ఇంటి దగ్గర ఉండే ఏమిటి చేస్తాడు ఇంటి దగ్గర ఉండే ఉత్తు కబుర్లు చెప్పుకుంటూ పుచ్చుకుంటాడు లేకపోతే సన్యాసం పుచ్చుకున్నాడు అనుకోండి ఏదో రామాకృష్ణ అనో లేకపోతే కేనోపనిషత్తో కఠోపనిషత్తో ఉంటాడు మిగతా అంత మామూలేదా మిగతా అంత భోజనం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ ఉంటుంది డిన్నర్ ఉంటుంది నిద్రజనం పడుకుంటాడు స్నానం చేస్తాడు అన్నీ మామూలే ఆ మానసిక స్థితిలో మార్పే తప్ప ఫిజికల్గా మార్పే ఉంటుంది ఎప్పుడు ఒకే ముఖం చూసి బదులు పది ముఖాలను చూస్తూ ఉంటాడు ఇప్పుడు కొంచెం ఆ రకమైన స్మాల్ చేంజెస్ వెల్కామ్ తర్వాత ఎప్పుడు ఎంతసేపు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు ఈ గోలే తప్ప కొంత ఆత్మ బ్రహ్మ ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారు అంతే కదా తర్వాత ఈ కొడుకులు కోడళ్ళు అంటే వస్తమాను వాళ్ళు వెంటబడితే వాళ్ళు ఏమైనా ఉద్ధరింపబడతారా అదేమీ లేదు వాళ్ళ సుఖాలు వాళ్ళ దుఃఖాలు వాళ్ళు అనుభవించక ఎలాగూ తప్పదు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కూడా మనం పక్కకి తప్పుకుంటే మరింత భేషుగ్గా ఉంటారు వాళ్ళు మనం అదే చెప్తూ ఉంట మన వరి కూడా మన కాల్పనిక దృష్టికోణం నుంచి వచ్చిన తప్పిస్తే దాంట్లో ప్రాక్టికల్ విషన్ ఏమీ లేనే లేదు మనిషికుండే సంసారాసక్తి ఉంది దాంట్లో ప్రాగ్మాటిజం ఏమీ లేదు ప్రాగ్మాటిజం ఉందనుకుంటే అంత పొరపాటు లేని కాబట్టి ది బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ ెస్ట్ రిటైర్మెంట్ దీన్ని మించిన రిటైర్మెంట్ ప్లాన్ ఇంకొకటి లేదు అదేమిటంటే వానప్రస్థము గృహస్థంగా పట్టు పూర్చోకుండా వానప్రస్థంలోకి మూవ్ అవ్వడం అన్నది బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ వానప్రస్థం నుంచి సన్యాసము అనేది ఉద్యాస్యం కొంచెం పైకి వెళ్ళాలి సన్యాసము అంటే కేవలం హృషికేష్ పారిపోయి అక్కడదో నెత్తి మీద కషాయం కట్టుకోవడం కాదు అందుకోసం నేను ఇంత వివరంగా చెప్తున్నా సన్యాసం అంటే ఏమిటో ఇందాక నుంచి నేను ఎందుకు చెప్తున్నానంటే సన్యాసం అంటే ఋషికేషం కాదు కాషాయం వేసుకోవడం కాదయా అది మనస్సుకి సంబంధించినటువంటి ఒక అత్యుత్కృష్టమైన స్థాయి యొక్క మార్పు ఇట్స్ ఏ పాంటమ్ లీఫ్ ఇట్ మానసిక స్థితిలో చాలా పెద్ద రెవల్యూషనరీ మార్పు దానికి సన్యాసము అని పేరు అందుకు మానసిక స్థాయిలో నేను వర్ణించుకుంటూ వస్తున్నా ఎందుకంటే దీన్ని ఒక ఫిజికల్ ఆశ్రమ స్వీకారంగా స్వీకరించడం కాదు చేయాల్సింది కాబట్టి పారివ్రాజ్యాక్షం ఆశ్రమాంతరం దానికి పారివ్రాజ్యము అని పేరు అంటే పరిత వ్రజతి ఒకే చోట కూర్చుని వాడికి ఇది నాది అన్నవాడు అక్కడే కూర్చుని ఉంటాడు ఇది నాది అనే మాట లేకపోతే పది చోట్లకి పోతూ ఉంటాడు అంతే తేడా ఆ కారణంగా పరివ్రజ అనే పదం వచ్చింది దానికి స్టేటస్ భావార్థ పదం పారిరాజ్యము అంటే పరివ్రాజకుని యొక్క భావము దానిని అది ఆశ్రమాంతరము ఆశ్రమాలు గృహస్థతోటి అయిపోలేదు గృహస్థుని పైన కూడా ఆశ్రమాలు ఉన్నాయి కొంతమంది మన వర్ణధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలండి అంటారు ఒక ఆయన అన్నారు నాతో మనం వర్ణధర్మాన్ని నిలబెట్టాలండి నేనున్నాను వర్ణధర్మాన్ని నిలబెట్టాలి సరే మరి ఆశ్రమ ధర్మం మాట ఏమిటన్నాను అడిగారు దాన్ని నిలబెట్టండి కదా దాన్ని కూడా నిలబెట్టాలి కదా అంటే ఆయన కంట్రంలో వెలక్కాయ పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయినా వర్ణధర్మం నిలబెట్టాలంటే గొప్పగా చెప్పి మరి వర్ణధర్మంతో పాటుగా ఆశ్రమ ధర్మం కూడా నిలబెట్టాలి మరి మీరు ఈ మరి గృహస్థాశ్రమం నిలబెట్టి నాతోటి పాటు బయలుదేరుతారంటే మరి ఆలోచించండి ఆ సంగతి ఎటు కాబట్టి పరివ్రజ పరి పరితహ వ్రజతి పది చోట్లకి తిరుగుతూ ఉంటాడు వ్రజతి అంటే గచ్చతి పరితహ చుట్టూ తిరుగుతూ ఉంటాడు గృహస్థున్నాడనుకోండి ఒకే కొంపక అక్కడి నుంచే మళ్ళీ అక్కడికే పోతూ ఉంటాడు అదే పరివిరాజగంటే ఈ ఫోటో ఎక్కడికి వెళ్ళాడో రేపు పొద్దున్న ఇంకా అక్కడికి ఇంకో రోడ్కి పోతాడు అలా ఇన్ ఇన్ స్పిరిట్ అరే ఇది సంబోధనం సో ఈ అదే అనేదాన్ని మీరు మరో రకంగా తప్పుగా అర్థం చేసుకోకండి అది ప్రేమతో చేసిన సమ్యక్ బోధన ప్రేమగా పిలుచుట మాత్రమే అరే అంటే అరే ఎలా నేను సన్యాసం పుచ్చుకున్నాను ఏడుపు నువ్వు ఏడు అని అలా చెప్పాడని మీరు అనుకోద్దు ఆయన ప్రేమగానే aham అహమస్మాత్ गारहस्थ्याश्र ऊर्धं गंत इमी भवामी न गृहस्थाश्रमी गारहस् अस्मा स्था अस्मा गारहस्थ्या गृहस्थुन गृहस्थुन को संबंध స్థానము నుండి స్థానము అంటే ఆశ్రమము దాని నుండి ఊర్ధ్వం గంతుం ఇచ్చన్నస్మి సో నేను పైకి వెళ్ళాలి అంటే సన్యాసం తీసుకోవాలి సన్యాసాశ్రమానికి పోవాలి అని అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు చూడండి ఈ సన్యాసం తీసుకునే దాంట్లో కూడా కొంత ఆధునిక కాలంలో ఈ సన్యాసాశ్రమంలో కొంత కొంత కల్తీ ఉన్నట్టుగా మనం కనపడుతుంది అయితే ఎప్పటికప్పుడు అలాగే అనిపిస్తుంది రెండు వేల సంవత్సరంలో చూస్తే కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది మీరు రెండు వేల నుంచి పంతొమ్మిది వందల తొంభైలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉంటుంది మానవ స్వభావాన్ని బట్టి ఉంటుంది కదా మానవులు పలు రకాలుగా ఉంటారు మానవుల యొక్క మస్తిష్కం ఒకే విధంగా ఉండదు మనస్సు భిన్నరుచి అనేక రకాలుగా ప్రయనిస్తూ ఉంటుంది మనిషి మనస్సుకి బానిసి అయి ఉంటాడు ఆ మనస్సు ఏం చేస్తుందంటే వీడిని కంగారు పెట్టేసి సన్యాసిని చేయించేస్తుంది పోనీ సన్యాసి మనస్సు చేస్తుంది వీడిని సన్యాసైపోయేదాకా వీడిని తొందర పెట్టేస్తుంది వీడు సన్యాసి అయిపోతాడు సన్యాసి అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ వాడిని విశ్రాంతిగా కూర్చోవాలి సన్యాసి ఇంకా విశ్రాంతి ఇంకా ఇంకా ఏముంది సమస్య ఇంకా వీడేం సంపాదించట్లేదు ఎవరో రెండు మెతుకులు భిక్ష చేసుకోవటం తినేయడం సన్యాసం తీసుకుంటే భిక్ష చేయటానికి వీడికి ఒక అర్హత వచ్చేస్తుంది వీడిని సొసైటీ కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది వీడు భిక్ష చేస్తున్నాడంటే ఆ భిక్ష ఒక అమర్యాద కాకుండా ఒక మర్యాద కింద తయారవుతుంది భిక్ష చేయడంలో ఒక శోభ వచ్చేస్తుంది అంతకుముందు భిక్ష ఉంటే అది ఏ అడుక్కు శోభగా ఉండదు అది చాలా తక్కువ స్థాయిలో అనిపిస్తుంది అదే సన్యాసం పుచ్చేసుకుంటే భిక్ష అన్నది ఒక శోభ తయారవుతుంది కాబట్టి విశ్రాంతిగా ఉండొచ్చు కదా సన్యాసం పుచ్చుకుని ఉండలేడు మనస్సు ఉండనివ్వదు మనస్సు ఉండనివ్వదు నా దగ్గరికి ఒక సన్యాసం వచ్చాడు ల్యాప్టాప్ ఒకటి పట్టుకుని వచ్చాడు మంచిది అందరికీ ల్యాప్టాప్లు ఉన్నాయి ఆయనకి ఉన్నాయి వాళ్ళు ఇస్తారు కూడాను సమస్య ఏం కాదు వచ్చి నేను అతనికి నూతన వస్త్రాలు దక్షిణాది కూడా నేను ఇచ్చాను అతను అంటే నాకు ప్రేమే మరేం కాదు కుర్రాడు కూడా యంగ్ మ్యాన్ స్వామీజీ మీ బృహదారణ్యోపనిషత్తుని నేను ఈ బుక్ కింద మార్చి ల్యాప్ దీంట్లో పెడతాను వెబ్సైట్లో పెడతాను అని వచ్చాను నా అంటే నేను అది నా బృహదారం ఉపనిషత్తు కాదయ్యా నేను పబ్లిషర్ని కాదు పబ్లిష్ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళ అనుమతి లేకుండా మనం ఏ పని చేయకూడదు అంటే ఆ వాళ్ళు చూసారా పెట్టారా అంటే అలా కాదయ్యా ధర్మబద్ధంగా ఉండాలి ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేద్దుగా నువ్వు నేను వారి నెంబర్ ఉదయిస్తాను వారిని ఒకసారి సంప్రదించి వారు అనుమతి తీసుకుని వారి ఎస్ఆర్ నాకనే చేయాలి ఈ లోపల నువ్వు అలాంటి పొరపాటు పని చేయకూసు ఎందుకంటే పుస్తకాలు నేను ఎలాగో ఇచ్చాను కాబట్టి ఇంక అక్కడి నుంచి ఈ బుక్ను మొదలుపెట్టి చేయకు అలాంటి పొరపాటు పని చేయకు వాళ్ళ అనుమతి లేని ఒక అక్షరం కూడా నువ్వు ఈ చేయడానికి వీర్లేదు అని అని నేను మాట్లాడిగాను ఇంతకీ నువ్వు ఏ ఏ ఉపనిషత్తులు చదివావు అడిగాను అంటే కఠోపనిషత్తు చదివే మంచిది కఠోపనిషత్తులు చాలా గొప్పది చదివావు భాష్యం కూడా చదివా అంటే భాష్యం చదవలేదు ఏం భాష్యం చదవచ్చు కదా సన్యాసం పుచ్చుకున్నావు యంగ్ నువ్వు సంస్కృతం ఎంతవరకు తెలియవు అది అంతటా మాత్రమే సంస్కృతం జరిగింది లేదు ఉపనిషత్తు బృహదారంకం బహుదూరంలో ఉంది కథన్ దగ్గరే భాష్యం లేకపోతే ఇంత బృహదారణ్యకం ఏం మనం నువ్వు బృహదారంకం ఈ బుక్ చేస్తావంటే స్కాన్ చేసి ఇది మెషిన్ స్కాన్ చేస్తా ఆ మెషిన్కి నీకు తేడా ఏమిటి నువ్వు బృహదారంకం ఈ బుక్ చేస్తానన్నావు కదా ఆ మెషిన్కి నీకు తేడా ఏమిటి అని నేను అతనికి చక్కగా దక్షిణాను నూతన వస్త్రాలు ఇచ్చి అప్పుడు సలహా చెప్పారు చూడు ఈ ల్యాప్టాప్ కొట్టుకుని ఈబుక్ అంటూ తిరగడం అది ఆ తర్వాత చదువు కనుక ఒక్క పది సంవత్సరాలు నువ్వు సన్యాసం పుచ్చుకున్నావు యంగ్ ఏజ్లో ఉన్నావు తర్వాత నువ్వు ముసలివాడైన తర్వాత సంస్కృతం రాకపోతే నేర్చుకున్నావన్న నీకు శక్తి ఉండదు బుద్ధిమంతుడు కనుక నువ్వు నా మాట విను ఒక్క పది సంవత్సరాలు సంస్కృత వ్యాకరణం సంస్కృత సాహిత్యం సంస్కృత వ్యాకరణం వేదాంత ప్రస్థానత్రయి పది సంవత్సరాల ప్రోగ్రాం పెట్టుకో ఎవలనో పట్టుకో కాళ్ళు పట్టుకుని చదువుకో పది సంవత్సరాలు చదవడం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ల్యాప్టాప్ ఎక్కడికి పోడు మళ్ళీ ఈ బుక్ అప్పుడు చేయొచ్చు అని నేను చెప్తాను అయితే మనం చెప్పిన వాడు ఆ ల్యాప్టాప్ పట్టుకుని ఇంకోదోటికి పోయాడు ఇంకోదో పుస్తకం ఈ బుక్ చేస్తాను ఈ మనిషిని మనస్సు కూర్చొనివ్వడం పిచ్చివాడిని చేసి తిప్పుతూ ఉంటుంది గృహస్థులైనా అంటే సన్యాసులైనా అంటే దీంట్లో గృహస్థుడు మనస్సుకి ఏంద్రు వీడి సన్యాసం పుచ్చుకున్నాండి మనస్సు అలా రాగద్వేషాలతోటే ఉంటుంది కాబట్టి ఆధునిక కాలంలో ఇటువంటి కొన్ని సమస్యలు వస్తాయి తర్వాత సన్యాసం అంటే చాలామంది ఎలా స్వీకరిస్తారంటే ఇప్పుడున్న ఈ గృహస్థాశ్రమం కొంచెం అరకొరగా ఉంది స్థిరంగా లేదు ఈ భార్య కూడా చెప్పిన మాట వింటలేదు డబ్బు దస్తం ఇలాంటి సమస్యలు ఏవో సన్యాసం పుచ్చుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది మనకి మనం ఇది చేసేయొచ్చు అది చేసేయొచ్చు పాదపూజలు చేస్తారు లోకంలో సన్మానాలు చేస్తారు తర్వాత ఈ స్వామి దగ్గర సన్యాసం తీసుకుంటే ఆయనకే సరైన భిక్ష లేదు మనకే భిక్ష కనిపిస్తుంది అలాగా ఉండే ఈ స్వామి ఉన్నారే ఈ దగ్గర కనుక మనం సన్యాసం తీసుకుంటే మన సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది ఆయన దగ్గర అన్ని భోగాలన్నీ లభిస్తాయి మనకి అని ఆ విధంగా ఏం చేస్తారంటే వాన్ని సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని ముందే సెటిల్ చేసుకుని సన్యాసం పుచ్చుకుంటారు తర్వాత కొంతమంది పీఠాధిపత్యాన్ని ముందు సెటిల్ చేసుకుని సన్యాసం పుచ్చుకుంటారు పీఠాధిపత్యం ముందు సెటిల్ మీరు సన్యాసం తీసుకున్న వెంటనే మిమ్మల్ని పీఠాధిపతిగా మేము అభిషేకిస్తాము మంచిది పీఠంలో ఏమున్నాయి పీఠానికి రెండు ఎకరాల భూమి ఉంది ఎనిమిది కార్లు ఉన్నాయి అవన్నీ కూడా మీ స్వంతం అవుతాయి మరి నేను తీరా సన్యాసం పుచ్చుకున్న తర్వాత మీరు ఖాయమేనా ఖాయమే మీరు ఖచ్చితంగా చెప్తున్నారు చెప్తున్నారు లీగల్ డాక్యుమెంట్స్ అవి బహుశా అవసరం లేదు ఈయన అలా సన్యాసం పుచ్చుకోవడానికి వెళ్తూనే ఈ పీఠాధిపతి ఈ పీఠానికి కార్యవర్గం ఒకటి ఉంటుంది సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు గృహ వాళ్ళందరూ గ్రహిస్తారు వాళ్ళు సన్యాసం పుచ్చుకోరు వాళ్ళకి వైరాగ్యం కూడా అక్కర్లేదు వాడు నాది నాది అని పట్టు కూర్చుంటాడు కానీ ఈయన సన్యాసం పుచ్చుకుంటే ఈయన ఆ పీఠం మీద పెట్టడానికి వాడు కార్యదర్శిగా ఉంటాడు ఇదంతా ఈ సంసారం అంతా చాలా కలుషితంగా ఉంటుంది మహర్షియ అరే నువ్వు నీకు సన్యాసం వాడు పుచ్చుకుంటే వాడిని పీఠం మీద ప్రతిష్ఠించే తద్వారా నువ్వేదో నెత్తిని బాగుంటావు నువ్వు చూస్తావు నీకేం వస్తుంది దానివల్ల నువ్వేదైనా త్యాగం చేయగలిగితే నీకు ఉపకారం కానీ వాడి చేత త్యాగం చేయించి వాడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే నీకేం వస్తుంది అంటే పుణ్యం వస్తుంది అనుకుంటాడు అని ఎవడో చెప్పాడు వీడికి గతానుగతికో లోక పీపుల్ ఆర్ నట్స్ అయితే యూ థింక్ పీపుల్ అండర్స్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఇఫ్ యూ థింక్ సో యు అర్ మిస్టేక్ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ అండర్స్టాండింగ్ అది కాదు సన్యాసం అంటే కాబట్టి ఒక ప్లేస్ వీలుపెట్టి దానికంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ పట్టుకోవడంలో దాంట్లో త్యాగమేమున్నది త్యాగం ఉండాలి త్యాగం ఏవైనా ఉందా త్యాగం ఎప్పుడు వస్తుంది అంటే ఇది నా ఇల్లు అని పట్టుకుని వ్రేలాడడంలో జ్ఞా వివేకము లేదు నా ఇల్లు అనేది ఏది ఉండదు ఇది అజ్ఞానము అని స్పష్టంగా చూడగలిగిన నాడు త్యాగం వస్తుంది తర్వాత లక్షల సొమ్ము నా పేరును పెట్టుకుంటే దాంట్లో ఏమీ విలువ లేదు ఇది నన్ను కాపాడదు అని రామనామం మాత్రమే కాపాడుతుంది అని తెలుసుకోవాలి ఇట్ ఈజ్ అన్ అపేల్ టాస్క్ అంటే పది లక్షలు కాపాడదు రామనామం కాపాడుతుంది మనకేమనిపిస్తుంది పది లక్షలు కాపాడుతుంది రామనామం కాపాడిందో వాళ్ళిందో చూద్దాం దీని దగ్గర తర్వాత అనిపిస్తుంది మనమేం కాదనం రామనామాన్ని దాన్ని అట్టి దాన్ని పూర్తిగా తీసి అది కూడా గొప్పది అయి ఉండొచ్చు కానీ ఈ పది లక్షలు ఉండాలి కాబట్టి త్యాగం అన్నది సహజం ఎప్పుడవుతుందంటే మీరు ఎప్పుడైతే దాని వాల్యూలెస్నెస్ అని గుర్తిస్తారో దానికి విలువ లేదు పది లక్షలు పట్టుకోవడంలో విలువ లేదు పది లక్షలు ఇచ్చేయడంలోని విలువ ఉంది అని మీరు గుర్తిస్తే అప్పుడు త్యాగం గురించి అసలు పాటలు పడాల్సిన అవసరమే లేదు త్యాగం సహజంగా వస్తుంది కాబట్టి తర్వాత ఇంకోటి ఎలాగ త్యాగం ఎలా వస్తుందని మీరు నా నడని నేను చెప్తా త్యాగం ఎలా వస్తుంది త్యాగం అది సహజమైన త్యాగం మీకు ఎలాగా పట్టుబడుతుంది ఆ నిష్ట దాని మీద ఎలా కుదురుతుంది ప్రాక్టికల్గా అని మీరు నన్ను అడిగితే నేను మీకు సలహా చెప్తా మీరేం చేస్తారంటే ఈవేళ మొదలుపెట్టి చిన్న చిన్న త్యాగాలు చేయడం మొదలుపెట్టండి మీ దగ్గర మూట కట్టుకున్న సొమ్ములో దీంట్లో మనం ఎంత రిటర్న్లు చేసేయగలుగుతాము ఎవరిది ఉళ్ళవాళ్ళకి ఏమైనా ఒక్కర్లేదు ఊళ్ళో వాళ్ళకి ఇవ్వాలి గవర్నమెంట్కి ఇచ్చేది ముందు గవర్నమెంట్కి ఇచ్చేయడం వాళ్ళు సద్వినియోగం చేశారో దుర్వినియోగం చేశారో మనకు అనవసరం మన తరఫు నుంచి గవర్నమెంట్కి వెళ్ళి ఇది ఏదైనా ఉంటే వాళ్ళకి ఇచ్చాడు బొప్పు తీసేసుకోండి సో దట్ ఐఎం ఫ్రీ తర్వాత కొడుకులు కోడల్లో నాకు ఇది కావాలని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు అడక్క ముందే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకా వాళ్ళు అడిగితే ఇవ్వడానికి అభ్యంతరమే ఉంది నాన్నగారు రండి మీరు తీసేసుకోండి నాన్నగారు మీ దగ్గర పెట్టేసుకుని ఏదో నెత్తిని మీద పెట్టేసుకున్నారనే ఫీలింగ్ మీరు పెట్టుకోకండి అమ్మా మీకు ఏది కావాలో మీరు తీసేసుకోండి అని ఈ విధంగా చిన్న చిన్న త్యాగాలు చేయటం ప్రారంభించండి మీకు ఏదైనా కారు ఉందనుకోండి మీ కారులో మీరు ఏదైనా పది మందికి సేవ చేయండి ఈ కారు నాది నాది అని పెట్టి కూర్చోకండి ఇప్పుడు మీరు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఎవడో లిఫ్ట్ ఇవ్వమని అడుగుతాడు అడిగితే అవాడు అడిగిన ముక్కు ముఖం తెలియని వాడు అడుగుతాడు అడిగితే మీరు ప్రేమగా లిఫ్ట్ ఇవ్వండి మీరు నేను వ్యక్తిగత దృష్టాంతం చెప్తే మీరేమనుకోరు కదా నేను ఆ రోడ్డు మీద తిరిగి ఇవ్వండి ఆ ఓల్డ్ అల్వాల్ రోడ్డు మీద తిరుగుతుండేవాడిని ఓల్డ్ అల్వాల్ నుంచి ఆ సుచిత్ర ఎలక్ట్రానిక్స్ నుంచి చూడండి ఆ రోడ్డు మనుష్య మాత్ర సంచారం ఉండేది కాదు ఆ రోడ్డు మీద తిరిగి ఇవ్వండి ఏమండి తిరిగేప్పుడు ఒంటరిగా వెళ్తూ మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఆ సుచిత్ర ఎలక్ట్రానిక్స్ నేను ఓ రోజు గమనించా సుచిత్ర ఎలక్ట్రానిక్స్లో జనరల్ షిఫ్ట్ అయ్యేప్పటికి ఐదు అవుతుంది ఐదింటికి బిలబిల్లాడితో యాభై మంది వస్తారు అందరూ లేడీస్ వాళ్ళందరి చేత ఈ అసెంబ్లీ వర్క్ చేయించుకునే వాళ్ళకి చాలా తక్కువ డబ్బులు ఇస్తూ ఉంటాడు ఆ కంపెనీ వాడు ఈ కంపెనీ ఎవో నడుస్తూ చిన్న చిన్న జీతాలు అక్కడ బస్సు కోసం వాళ్ళు వేచి ఉంటారు అక్కడ ఆ రోడ్డు మీద మనుష్య మాత్రం సంచారం ఉండేది కాదు అప్పుడు కంకర్ రోడ్డు తార్ రోడ్డు కూడా కాదు అప్పుడు ఈ లేడీస్ పాపం ఉద్యోగం చేసి కుటుంబానికి కావాల్సినటువంటి వాళ్ళు లేడీస్ ఎలా వెళ్తారు నడవలేరు నడిచి కూడా వెళ్ళేవారు అది రెండు మైల్లో మూడు మైలు నేను ఏం చేసేవాడిని అంటే ఆ టైంకి అటు వెళ్ళాల్సి వస్తే సరిగ్గా టైం చూసుకునేవాడిని ఈ టైంకి మనం వెళ్ళినట్లయితే వీళ్ళకి వెళ్ళకన్నా మనం సేవ చేయగలుగుతాము అని ఆ టైం చూసుకుని కొంచెం ఆలస్యం అయితే వెయిట్ చేసి ఆ టైంకి వెళ్ళివాడిని అయితే పని తొందరగా గమ్ముని ఫినిష్ చేసేసుకుని ఆ టైంకి వెళ్ళి ఏమీ మనం వెళ్ళి నేను లిఫ్ట్ ఇస్తానని అడిగితే బాగుండదు సిగ్గు బిడియో ఉంటుంది ఏమీ తెలియని వాడికి మళ్ళాగా ఇటు అటు మెల్లగా వెళ్ళేవాడిని అప్పుడు అమ్మ ఇలా అనేది అని వెంటనే ఆపి ఆ ఏమైనా అక్కడికి వెళ్ళాలి వాళ్ళు వాళ్ళు పోవాలాయా అద్దా కూర్చోం అని తీసుకెళ్ళి దేవత ఎవరో నాకు తెలియని కూడా తెలియదు ఆ అమ్మాయి రాగానే ఆపిన వెంటనే దిగేసి గౌరవం వెళ్ళిపోయేది థ్యాంక్స్ అప్ప అని కూడా అనేది కాదు త్యాగం చేయటం అభ్యాసం చే చిన్న చిన్న త్యాగాలు మీరు అభ్యాసం చేస్తే బుల్లి బుల్లి త్యాగాలు చిన్న త్యాగం దాని ఎందు నాది అనే భావన ఉండకూడదు కారు నాదేమిటి నేను నడుపుతున్నాను తప్ప నాది కాదు మోటార్ సైకిల్ నాదేవిటి నేను నడుపుతున్నాను తప్ప నాది కాదు దీంట్లో నా కొడుకే ఎక్కాలని ఊలే ఉంది ఏ కుర్రాడెక్కినా సంతోషమే అందరూ మనవాళ్ళే ఇటువంటి చిన్న చిన్న త్యాగాలతో ఆరంభించి దాన్ని మీరు చాలా పెద్ద త్యాగాల వైపుకి తీసుకువెళ్తే అంతా స్వాతంత్ర్యమే అనిచేత నీకేమవుతుందంటే అక్కడ రహస్యం ఏంటంటే ఇలా త్యాగాలు చేస్తూ ఉంటే మీకు ఒక సంగతి అనుభవానికి వస్తుంది అదేమిటంటే మీకు సహజసిద్ధమైన అనుభవం కలుగుతుంది దానికోసం మీరు ప్రయత్నించక్కర్లేని అనుభవం అదేమిటంటే త్యాగమునందు ఆనందము గలదు పట్టుకోవడంలో ఆనందం లేదు విడిచిపెట్టేయడంలో ఆనందమున్నది లాక్కోవడంలో జాయ్ ఆనందము లేదు సుఖము లేదు ఇవ్వడంలో సుఖము గలదు సేవ చేయించుకోవడంలో సుఖం లేదు సేవ చేయడంలో సుఖం ఉన్నది ఎవడో వచ్చి మన కాళ్ళు పడితే దాంట్లో సుఖం ఎంత ఓపేశరంత సుఖం ఫిజికల్ మనం ఇంకోహళ్ళ కాళ్ళు పడితే అక్కడ ఉంది ఆనందం ఆత్మానందం అక్కడ అనుభవానికి వస్తుంది కాబట్టి ఆ విధంగా చిన్న చిన్న విషయాలలో డబ్బు వస్తువులు సేవ ఈ మూడు అలా ఇచ్చుకుంటూ పోతే అప్పుడు ఆ త్యాగం యొక్క మహిమ అనుభవానికి వస్తుంది ఒకసారి అనుభవానికి వచ్చిన తర్వాత ఇంకా మీరు దాన్ని విదిలిపెట్టమన్నా విదిలిపెట్టలేదు దాని రుచి మీకు తెలిసిందంటే అది మీ జీవితంలో సహజమైనటువంటి పనికం కాబట్టి ఆ విధంగా ఈ త్యాగభావనని అభ్యాసం చేయాలి అది ఊర్ధ్వాశ్రం ఊర్ధ్వం అంటే అర్థం అది ఊర్ధ్వం పైకి వెళ్తున్నాడంటే ఏమిటి పైకి పైకి అంటే ఇక్కడ ఫిజికల్గా ఏమీ లేదు ఇక్కడ గా సేమ్ అదే సోషల్ లెవెల్లో బతుకుతూ ఉంటాడు కానీ మానసికంగా పట్టుకునే స్థాయి నుంచి విడిచిపెట్టే స్థాయికి పుచ్చుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి సేవ తీర్చుకునే స్థాయి నుండి సేవ చేసే స్థాయికి నాది నేను అనుకునే స్థాయి నుండి నమమా నాహం అనే స్థాయికి వీడు అది ఊర్ధ్వం అటువంటి స్థాయికి వాడు మనిషి చేరుకోగలుగుతాడు దానికి సన్యాసాశ్రమము అని పేరు ఊర్ధ్వం గంతున్నస్మి భవామి అత హ అనుమతిం ప్రాార్థయామి తే తవ సో అత అంటే ఇందువలన ఇందువలన అంటే కింద టీకా కారణం మన దగ్గర బ్రహ్మాండమైన టీకా ఒకటి ఉన్నది ఆ టీక ఏమిటంటే విష్ణుదేవానందగిరి టీకా అతీవ మధురం మన తెలుగు పుస్తకంలో ఈ టీకంతా వచ్చి ఉంటుంది ఉడితే టీకాని పేరు పెట్టి అనువాదాలు చేసి డూమువులు పెట్టి కూర్చోబెట్టినట్టు కాకుండా తెలుగు పుస్తకంలో మొత్తం టీకలో ఉండే రహస్యం ఏది మిగవదు అంతా ఉంటుంది ఎనీవే అక్కడ అత అంటే ఉద్గమన ఉత్కటేచ్ఛాయ సత్వా ఈ త్యాగము చేయవలను అనేటువంటి దృఢమైన ఆకాంక్ష ఉండుట ఇలాంటి దృఢమైన ఆకాంక్ష నాకు గలదు అత హంత హంత అంటే మనిషిని సంబోధించేప్పుడు హంతా అని సంబోధిస్తారు దేవతలని సంబోధించేప్పుడు స్వాహాని పితరులనైతే స్వధాని మనుష్యులైతే హంత దేవేభ్య స్వహా పితృభ్య స్వధా దేభ్యో హంత ఒకటి ఉంది కాబట్టి హంత అంటే ఎంతో ప్రేమపూర్వకమైన సంబోధన తే అంటే తవా నీ యొక్క అనుమతిని ప్రార్థయామి ఇక్కడ హంతతే అని ఉంది మంత్రంలో ఇంకేం లేవు భాష్యకారుల యొక్క ఎడిషన్ అది ఆ గ్యాప్స్ని ఆయన ఫిలప్ చేస్తారు ఇది ఎలాగంటే మనకి చిన్నప్పుడు హై ఎస్ఎస్ఎల్సిలో ఒక ప్రశ్న ఉండేది హింట్స్ ఇచ్చి ఎస్సార్ అయి ఒక పది హింట్స్ ఇస్తాడు హింట్స్ అంటే గ్యాప్స్ ఉంటాయి మధ్యలో డాష్ డాష్ డాష్ అలా ఉంటాయి మైత్రే యాజ్ఞవల్క్యుడు పైకి నీ అనుమతి అని ఇలా హింస హింసకి ఉంటుంది అక్కడ మంత్రం కూడా అలాగే ఉంటుంది దానికి మీరు ఆ గ్యాప్స్లో సరైన వర్డ్స్ని సరఫరా చేసి ఓ పారాగ్రాఫ్ రాయాలి వంద పదములు మించకుండా పారాగ్రాఫ్ రాయి పది మార్కులు ఇలాంటి ప్రశ్నలు కొన్ని ఉంటాయి అలాంటిది భాష్యం సో హంతతే అని అంటే హంత తే అనుమతిని మీ యొక్క అనుమతిని ప్రార్థిస్తున్నాను అంటే అనుమతి అంటే అభిప్రాయం ఏంటంటే కోపం తాపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కాదు అలా చేయకూడదు కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి సన్యాసం అది అలాగంటివి కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి కానీ అలా కాదు తర్వాత ఒకప్పుడు ఏమవుతుందంటే భార్య భార్య దేహత్యాగం చేసిన తర్వాత అనేక ఆప్షన్స్ వీడికి ఉంటాయి లౌకిక ఆప్షన్స్ అనేక ఉంటాయి ఒకటేంటంటే ఇంకో పెళ్లి చేసుకోవడం ఆప్షన్ని ఎవళ్ళు హర్షించరు ఈ కాలంలో అందులో వయస్సు మరీ పెరిగిన తర్వాత ఇంకా పెళ్ళి ఏమిటి వృద్ధుడి ఉంటుంది వల్ల సో అదొక ఆప్షన్ రిజెక్ట్ దట్ ఆప్షన్ ఇట్ నాట్ అ ప్రాక్టికల్ ఆప్షన్ వీడిని ఎవరు పెళ్ళాడతారు ఇంకో ఆప్షన్ ఏమిటంటే కొడుకుల దగ్గర కోడళ్ళ దగ్గర ఉండడం అది ఇంకో ఆప్షన్ ఇంకో ఆప్షన్ ఉంది అదేమిటంటే సంజాస్వాము చూల స్వామీజీ దగ్గర ఉండడం ఉంటే అది ఇట్స్ ఏ ఇట్స్ ఏ రీజనబుల్ ఆప్షన్ ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ ఇన్ ఏ వే కాబట్టి ఆప్షన్ స్వీకరించడంలో తప్పు లేదు కానీ ఆ ఆప్షన్ను స్వీకరించిన తర్వాత ఆ త్యాగభావనని కనీసం అప్పుడైనా బాగా గట్టిగా అలవరుచుకోవాలి ఆ ఆప్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అలాగే సంసారాన్ని కొట్టకుని వేలాడకూడదు కాబట్టి ఆ తిరిగితేట్లైనా ఉండాలి ఇక్కడ అనుమతి అంటే అభిప్రాయం ఏమిటంటే ఇటువంటి ఆప్షన్స్ అని కాదు అన్ని పరిస్థితులన్నీ సక్రమంగానే ఉన్నాయి దెబ్బలాటలు ఏం లేవు తర్వాత కలహాలు లేవు అంతా ప్రేమగానే ఉంది అప్పుడు వీడు ఉద్యాస్యన్ అందుకోసం అనుమతి ప్రార్థయామి ఇప్పుడు మీరు మాట దీంట్లో ఒక తెలివితేటల ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది ఏమిటంటే ఆర్గ్యుమెంటు ఆత్మస్వరూపాన్ని కదా తెలుసుకోవడం కావాల్సింది ఏమిటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఆత్మస్వరూపాన్ని ఎక్కడ తెలుస్తుంది అంటే శంకర భగవత్పాదులు భాష్యాల్లోనూ వివేక చూడాలని ఇత్యాది ఆయన నిరూపించినారు ఓకే మన ఇంట్లో మనం కూర్చుంటాం మన డబ్బు మనం పోగేసుకుంటూ ఉంటాం మన భోగాలు మనం అనుభవిస్తూ నాది నేను అని అలాగే పట్టుకుని వేలాడతాం ఇవన్నీ వదిలిపెట్టడం ఎందుకు పుస్తకంలో వివేక చూడంలో ఉన్నది చక్కగా సంస్కృతం అది చదువుకుని తెలుసుకోవచ్చు కదా ఈ వదిలిపెట్టి అది పెట్టి ఇవన్నీ ఎందుకండి అని ఒక అతి తెలివితేటల ఆర్గ్యుమెంట్ ఒకటి ఇక్కడ రహస్యం ఏమిటంటే మీరు ఆత్మతత్వము సత్యము అదే సత్యము ఆ సత్యతత్వాన్ని మీరు సాక్షాత్కరించుకోవాలి అనుభవానికి తెచ్చుకోవాలి ఆ అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రీ కండిషన్ ఒకటి ఉన్నది ఒక షరతు ఆ షరత్ ఏమిటంటే ఏది అసత్యమో ఏది అనిత్యమో ఏది అశాశ్వతము అసత్యము అయి ఉన్నదో ఉన్నదో దానిని ఆ గుర్తుపట్టి ఆ మిథ్యని గుర్తుపట్టిన దానిని త్యాగము చేయుట అనేది ప్రీ కండిషన్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ ది ట్రూత్ ఆ ప్రీ కండిషన్లను మీరు ఫుల్ఫిల్ చేయకుండగా మీకు ట్రూత్ రియలైజ్ చేయలేదు ట్రూత్ రియలైజ్ చేయడం అంటే ఏమనుకుంటారంటే వేదాంతం పుస్తకం చదవడం అనుకుంటారు వేదాంతం పుస్తకం చదవడం ట్రూత్ రియలైజేషన్ ఎలా అవుతుందండి ఇది పుస్తకం చదవడం ఏముందండి పుస్తకం సంస్కృత భాష వచ్చి కూర్చుంటే చెప్పిన వాళ్ళు సరిగ్గా చెప్పిన వాళ్ళు చాలామంది ఆ పనిచేస్తూ ఉంటారు నన్ను అడిగితే వేదాంత పుస్తకం చదవడం కంటే కర్మకాండ పుస్తకం ఏదో చదివి ఏదైనా కొంత కర్మ చేస్తే మంచిది ఎందుకు ఈ వేదాంత పుస్తకం ఆత్మ అకర్త భోక్త అని చెప్తూ ఉంటుంది మనం తెల్లారులేస్తే నాది నేను నేను నాది అని గోల ఈ పుస్తకాలు కూడా వేస్ట్ అందుకంటే ఏదైనా కర్మ చేసుకుంటే మంచిది కాబట్టి శాంతి చేసాం మేము ఈ గ్రంథం చదివాము ఆ గ్రంథం చదివాముటంతో ఈ అక్కరుకురాని పాండిత్యము ఎందుకు దానివల్ల ఉపయోగం ఏంటి కాబట్టి ఏది అసత్యమో దానిని అసత్యముగా గుర్తుపట్టి త్యాగము చేయుట అనేది అది సన్యాసం అంటే సన్యాసం అంటే ఉరికే హృషికి వెళ్ళిపోయి కాషాయం కట్టుకోవడదు కాదు హృషికేశి వెళ్ళిపోయి కాషాయం సన్యాసము అనే పక్షంలో ఈ పాఠం నేను చెప్పడం మీరు విన్నామనవసరం ఋషికేశు వెళ్ళి వాళ్ళ శివరాత్రి వృష్ణుని వెళ్తే అయిపోయారు నిర్మలం జ్ఞానం నిర్మలం జ్ఞానం నటు కాషాయం ఉండడం ముండనంట ఇది నిర్మలం ఇది వస్త్రము ఇది కా అది కాదు నిర్మలం జ్ఞానం నిర్మలం జ్ఞానం అంటే ఏమిటి నేను నాది అనే అహంకారమకారముల యొక్క దోషమును గుర్తుపట్టాలి అది ఎలా గుర్తుపడతారంటే మీరు పట్టుకుని ఉన్నంతసేపు గుర్తు పట్టలేరు అది అనుభవానికి మీరు విడిచిపెట్టడం ప్రారంభిస్తే కొద్ది కొద్దిగా కొద్ది విడిచిపెట్టడం ప్రారంభిస్తే ఈ గుప్పిడి మూసిపెట్టకూడదండి గుప్పడు మునిపోరు అలా విడిచిపెట్టేసి ఉంటాం స్లోగా కొన్నాను ఇట్ నాట్ ఇమీడియట్లీ స్లోగా అప్పుడు మాత్రమే ఆ సత్య సాక్షాత్కారం కలుగుతుంది అందుకోసమని ఉద్యాస్యన్ వై అంటే సన్యాసము యొక్క స్వరూపమిట్టి దిసుమా అని నేను ఈరోజు క్లాసులో ఆ సందర్భంలో వివరించడం జరిగింది రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమూర్ణ